సింహ నీ సిరులెల్ల నేనే కాసింహ ఇందాకటి కీర్తన వంటిదే ఇది నీ అక్కడ గోపికలకు అర్థాంగులకు మధ్య విషయం ఇక్కడ అర్థాంగులిద్దరి మధ్య వ్యవహారం మధ్యలో నారసింహుడెందుకు వచ్చినట్లు లక్ష్మీదేవి అంటోంది ఒక్క క్షణం అలా వెళ్ళివస్తాను ప్రహ్లాదుణ్ణి రక్షించాలి అని నాకు చెలుడతో కబురు పెట్టావు సరేలే నాకు నిజంగా నవ్వొచ్చింది అంతమాత్రానికే అలిగిపోతాననుకున్నావా నీ అందాలు చూచి వ్యామోహితురాలనైనదాన్ని నిన్ను తలచుకున్నంతమాత్రాన నేను చిత్తరువునో శిలాప్రతిమనో అయిపోతాను కదా చిత్తినీ జాతి స్త్రీలాగా ధీ స్థైర్యం కలవాడవు గదా స్వామి ఇంతమాత్రానికే నీ శరీరం చెమర్చటం చూస్తే వింతగా ఉంది ఆనందంగా కూడా ఉంది అని అంటోంది లక్ష్మీదేవి మరి భూదేవి ఏమంటోంది ఇంతకాలం ఆ అర్థాంగిని వక్షస్థలంపైనే నిలుపుకొని ఇప్పుడు ప్రహ్లాదుని కారణంగా భూలోకానికొచ్చావుగా శ్రీవెంకటేశ్వరుడిగా ఈ వెంకటాద్రిపైనే వెలసినావు గదా అంటే నా వక్షస్థలంపైన కొలువు తీరినావన్నమాట ఎంత దయ్యగలిగింది స్వామీ రా స్వామి రా అంటోంది భూదేవి లక్ష్మీదేవితో వివాహం జరిపించుకున్నా నీవు నాపైన ఉన్న ప్రేమ కారణంగా భూదేవినైన నాపైనే వెంకటాద్రిపైనే స్థిరనివాసం ఏర్పరుచుకునటంతో నేనెంతో అదృష్టవంతురాలను అని భావిస్తున్నాను వెంకటాద్రీశ్వర వెంకటాద్రీశ్వర అని విన్నవిస్తోంది భూదేవి కీర్తన శిరస తగదవ శ్రీ నారసింహా శిరసత్తగదవైయ్రీనారసింహాని శిరులనె కా్రీనారసింహా శలూలం పితివేలనసింహా శలబులా నౌవువచ్చే శ్రీ నారసింహ చెవ నిన్ను చూచి శ్రీనారసింహ నీపై పై చిలికితీ మోహమల్ల శ్రీనారసింహ శిరసిత్త గదవయ్య శ్రీనారసింహ చిత్తాన నిన్ను తలచి శ్రీనారసింహ నే చిత్తప్రతిమనైతీ శ్రీనారసింహ తరు ప్రతిమనైతి శ్రీ నారసింహ చిత్తవాన చమట్రీనరసింహ చిత్తిని గుణమునికూ శ్రీ నారసింహ శిరసీయ శ్రీనారసింహ శ్రీ సతీ నీ తొడాయకె స్త్రీనారసింహ నిశేషవిట్టి వాపె పై శ్రీనరసింహ్రీవేంకటాద్రిశ్రీనరసింహ ఇంత శేష్ి నన్ను కూడీతివీ శ్రీనారసింహ శిరసిత్తగదవయ్య శ్రీనారసింహా నీసిరులల్లెకానాశ్రీనరసింహానసింహ